attachment will come around you know that it will come again so ee vishayam nantariki kavat paraprapti sadhana if you want to gain the para parante infinite ananta atma anantamaina atma swaroopam apurnatvam complete person anantara parna tattvam adi that is your own nature you are looking for the highest ideal that is called para సో అది మీ స్వరూపమే అయి ఉన్నది దాన్ని మీరు పొందాలి అంటే పరప్రాప్తి సాధనం దాన్ని పొందాలి అంటే ఈ వైరాగ్యాన్ని సంపాదించుకుని వైరాగ్యపూర్వకంగా బ్రహ్మ విద్యను సాధించాలి బ్రహ్మ విద్యను పొందాలి జ్ఞానం అండి జ్ఞానం పొందడానికి ఇట్ ఈస్ సింపుల్ బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇట్ ఈస్ సింపుల్ ఇన్ ది సెన్స్ దట్ ఒక యజ్ఞం చేయాలనుకోండి ఎంత సామగ్రి పోగు చేయాలి ఎంత కర్మ చేయాలి ఎన్ని కష్టాలు పడాలి జ్ఞానానికి ఎన్ని కష్టాలు పడక్కలేదు ఓ పుస్తకం పట్టుకుని గురువు దగ్గర కూర్చుంటే జ్ఞానం సంపాదించవచ్చు ఇట్ ఈస్ సింపుల్ డెట్ వే బట్ మనస్సు కనుక సరైనటువంటి సంస్కారం లేనిదైతే పని చేయడమే తేలిక జ్ఞానం సంపాదించడమే కష్టం కాబట్టి కూలిపని చేయడం కష్టమా ఎంఎస్సీ వేసేవడం కష్టం ఎంఎస్సీ వేసుకోవడమే కష్టం కూలిపోయిన ఎప్పుడూ పేరికా సో ఆ విధంగా ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఒక దృష్టికోణంలో ఇట్ ఈజ్ ఈజీ ఇంకో దృష్టికోణంలో కాబట్టి పరప్రాప్తి మీరు ఆ బ్రహ్మ పొందాలి అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా ఆ సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మతత్వాన్ని జ్ఞానం ద్వారా పొందాలి అని మీరు అనుకుంటే యూ హ్యావ్ టు రెనౌన్స్ దిస్ అప్సెషన్ యూ హ్యావ్ టు కీప్ అబే దిస్ అప్సెషన్ ఈ సంసారాసక్తిని పక్కన పెట్టాలి దట్ ఈజ్ ది స్మాల్ ప్రైజ్ యూ హ్యావ్ టు పే దిస్ నాట్ ఈవెన్ ప్రైజ్ ఎందుకంటే సంసారంలో విలువ ఉంటే దాన్ని విడిచిపెట్టడం అనేది సం ప్రైజ్ అవుతుంది అంటే ఏ సారము లేదు నిస్సారం అది ఇది పేరుకి సంసారం అని ఉంది కానీ అది నిస్సారము అటువంటి నిస్సారమైనటువంటి సంసారాన్ని విడిచిపెట్టడానికి అది నిస్సారమని తెలిస్తే చాలు పుచ్చు వంకాయలను విడిచిపెట్టాలంటే ఏది చేయాలి మరి ఏందో తెలిస్తే చాలండి యు నో దట్ దే ఆర్ నాట్ గుడ్ ఓవర్ knowledge. నాలెడ్జ్ మనం ఫస్ట్ నాలెడ్జ్ తర్వాత యాక్షన్ వాట్ యాక్షన్ action మెయిన్ ఏమే యాక్షన్ అని లేదు యు నో ఇట్ గా దట్స్ ఇట్ వాట్ ఎవర్ స్మాల్ it ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇట్ విల్ కమ్ ఆటోమేటికలీ దాని గురించి నేనేం చెంత చేయక్కర్లేదు నో ఇట్ అంతే సో సంసారము ఇది నిస్సారము అని తెలుసుకుని దాన్ని తెలుసుకో సంసారం నిస్సారం అంటే ఏం చేయాలి పరీక్ష చేయాలి పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ పరీక్ష అక్కడ మంత్రం దగ్గర చెప్తాను అలాగా పరీక్ష చేయాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి అయినా ఈక్ష పరీక్ష ఈక్ష అంటే చూడ్డాం పరీక్ష అంటే లోతుగా చూచుతా సంసారాన్ని కొంత పరీక్ష చేసి పరీక్ష చేయటానికి శాస్త్రాధ్యయనం బాగా సహకరిస్తుంది ఎందుకంటే ఎవడి పరీక్ష వాడు చేసుకోలేదు శాస్త్రము యొక్క సహకారము గురూపదేశము తోడైనట్లయితే పరీక్ష తేలికవుతుంది కాబట్టి కర్మచితాన్ లోకాన్ కర్మచేత సంపాదింపబడిన లోకములు అంటే సాధన చితాన్ సాధ్యాన్ సాధనముల ద్వారా మీరు సంపాదించే సాధ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్షించండి పరీక్షిస్తే మీకు అనేక సంగతులు తెలిసిపోతాయి సాధ్యము ఏదైనా సరే తాత్కాలికము అంచేతనే ఆ సాధ్యం ఇలా చేతికి చిక్కింది అనుకోగానే అది పోతుంది దాని స్థానంలో ఇంకోటి వస్తుంది కాబట్టి వీడి అసంతృప్తి వీడి వెలితి అది పోయేది కాదు కాబట్టి ఈ ఈ లోక కర్మచితాన్ లోకాన్ వీడు కర్మానుష్ఠానం చేత సంపాదించేటువంటి ఏ ఫలములు ఉంటాయో అవి చాలా అల్పములు అత్యల్పములు వాటిని నిజంగా మీరు పట్టుకోవాల్సిందంత సారం వాటిలో ఏమి లేదు అని తేలుతుంది పరీక్ష చేత ఈ పరీక్ష ఇదంతా కూడా మనకి ఉపనిషత్తులో విస్తారంగా వస్తుంది ఇప్పుడు ఇవాళ నేను చెప్పింది అక్కడ పరీక్ష లోకానికి కర్మ చెప్పాం దగ్గర బహుశా ఐదారు అదే ఉంటుంది ఇట్ ఈస్ ఎస్ ఎలాబొరేట్ ప్రయోజనంచ అనుబంధాలు వచ్చేస్తున్నాయి మీరు గమనించారో లేదో ఇక్కడ అధికారిని చెప్పారా అధికారు ఎవడు సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యవాన్ అధికారి ప్రయోజనం చెప్పబోతున్నారు శాస్త్రంలో శాస్త్రానికి జ్ఞానానికి ఫలానికి ఉండే సంబంధము ఈ జ్ఞానం ద్వారా ఆ సిద్ధిస్తుంది అని ఈ అనుబంధాలన్నీ వచ్చేస్తున్నాయి ప్రయోజనం అంటే ఫలం ఫలాన్ని కూడా శృతి చెప్పబోతోంది ఈ బ్రహ్మ యొక్క ఫలాన్ని ఎక్కడ చెప్పింది ఎక్కడ చెప్పడం ఏమిటి ఒకసారి చెప్పలేదు రెండు మూడు నాలుగు ఐదు సార్లు ఎన్నోసార్లు చెప్పింది మోర్ దాన్ వన్ మోర్ దాన్ వన్స్ చెప్పినది అని ఆయన దృష్టాం రూపిస్తున్నారు బ్రహ్మవేద బ్రహ్మ భవతి ఇది అని ఒకసారి చెప్పింది నీవు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దట్ హయ్యెస్ట్ ఐడియల్ సర్వజ్ఞ సర్వశక్తిమాన్ అయినా ఆ ఈశ్వర స్వరూపాన్ని నీవు తెలుసుకుంటే బ్రహ్మవేదాలు బ్రహ్మైవ భవతి యు బికమ్ దాట్ యు నాయిట్ యు బికమ్ దాట్ ఎలాగంటే ఇది బిఎస్సీ లో ఉన్న విజ్ఞానాన్ని అంతని మీరు తెలుసుకున్నారనుకోండి అప్పుడు మీరేమవుతారు యు బికీఎస్సీ అయిపోతారు బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అయిపోతారు పిహెచ్డిలో విజ్ఞానం అంతా తెలుసుకుంటే మీరు పిహెచ్డీ అయిపోతారు అలాగే బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మీరు బ్రహ్మ అయిపోతారు అది ఎలాగో చూడడం తర్వాత సో అది మహాఫలం బ్రహ్మ అయిపోతారంటే ఓ వండరాయి అయిపోతారని కాదు బ్రహ్మ అంటే ఓ వండరాయిలాగా ఎక్కడో ఉంటుందో అది అయిపోతారని కాదు బ్రహ్మ అంటే పూర్ణము ఇందాక నేను మనవి చేశాను ఆ వెలితి ఎప్పటికీ తీరి వెలితి కాదని ఆ వెలితి పూర్తిగా పోతుంది వాడు బ్రహ్మ అంచేతనే మన పెద్దవాళ్ళు అంటారు ఏమిటో ఎలా బ్రహ్మలా కూర్చున్నావో ఏ చీకు చింతా లేకుండానో అని అంటాం చీకూ చింతానేవి ఉండవు పూర్ణుడైపు ఉంటాడు ఈ జ ఈ జీవితంలో తర్వాత జనన మరణ రూప ప్రవాహం ఏదైతే కలదో దట్ కమ్స్ టు ఎయిన్ అండ్ మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఏడో అధ్యాయం చిట్టజిగురు అంటాడు మరణ మోక్షాయ మాశ్రిత్య యపంతియే తే బ్రహ్మ తద్విదుకృత్సనం అధ్యాత్మం చాధిదైవతం అని అంటారు సో ఎవళ్ళైతే నన్ను ఆశ్రయించి నన్నంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి జరామరణముల యొక్క విముక్తి కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆ ప్రయత్నంలో భాగంగా తే బ్రహ్మ తద్విదుహు ఆ బ్రహ్మను తెలుసుకుంటారు అదియే అధ్యాత్మని అదే అధిదైవతమని తెలుసుకుంటారు నేను అయోధ్యుని ఎక్కడో కూర్చొని ఉన్నానో దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అని అనుకుని వీడు కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఫైనలీ హీ విల్ నో దట్ This is not a, such, a, such a useless thing, this ātmā, and that Brahmā is not in Vaikantra either. And so the Brahmā which you are looking outside, and the ātmā which you think is useless, or uh, the mystery of that universe, and the mystery of the individual, are one and the same. Āne oka Ṭhata-māyana-satya-nivad-terusukunta. So, telusukuni ātmārūpuniga brahmāyipata. Pūrnu daipata. దట్ ఈస్ ది కంప్లీట్ పర్సన్ లేదంటే రేమండ్స్ వాడి కంప్లీట్ పర్సన్ కాదు రేమండ్ షూట్ వేసుకున్నారనుకోండి ఇది స్వామీజీ జోక్ ఇది రేమండ్ ఉంటుందే కంప్లీట్ పర్సన్ కంప్లీట్ పర్సన్ అంటే ఆ కోర్టు వేసుకుంటే కంప్లీట్ పర్సన్ కోర్టు వేసుకుంటే కంప్లీట్ పర్సన్ ఏమవుతాడండి కోర్టు తెచ్చుకుంటే అర్థం తెచ్చుకు వేసుకొచ్చు ఇదో పెద్ద వేలే కోర్టు వేసుకుంటే కంప్లీట్ పర్సన్ అవుతాడా పిచ్చి అంతే వాడు అలా అనబెట్టి వీడు పది ఎత్తు వేలు ఆ కోర్టు తెచ్చుకొస్తాడు నాలుగు వేలు మూడు వేలు ఖర్చు పెట్టి ఆ కోటు వేసుకుని ఒకసారి ఇటువంటి తిరుగుతాడు అందరూ బాగుందో కోట్ అంట ఒకవేళ ఎవరు బాగుందో అని అనలేదనుకోండి వీడు ఆ రాత్రి నిద్రపోతుంది వీడికి పోటు కోటు బూటు సూటు ఇవన్నీ ఉన్నాయంటే ఇవి అందరూ బాగుంది అనాలి లేకపోతే వాటిల్లో షోఫేయలేదు ఒక కథ గుర్తుకొచ్చింది ఒక ఆమె వజ్రాల నెక్లెస్ కొనుక్కున్నాడు ఇక నేను ఇలాంటి కథలే చెప్తూ ఉంటాను కొంచెం ఆభరణాలు ఈ కథలు పాపం అందరూ అర్థం చేసుకుంటారు దాంతో తప్పేం పట్టుకోరు ఎందుకంటే ఇది ఇచ్చింది చెప్పి దానికి ఇంకా తప్పేం కొట్టుకుంటారు సో వజ్రాల నెక్లెస్ కొనుక్కుంది ఆవిడ కొనుక్కొని మేళలో పెట్టుకుని పక్కింటికి వెళ్ళి ఓ ఐదు నిమిషాలు పచ్చారు వాళ్ళు ఎవ్వళ్ళు కాఫీ ఇచ్చారే కానీ ఏదో నెక్లెస్ కొత్తగా కొన్నట్లున్నారా అని అడగలేదు అప్పుడు ఆవిడ అనుకుంది వీళ్ళకి బుద్ధి లేదు కళ్ళు ఉన్నది ఏమో మూర్ఖులు అనుకున్న ఐదులు ఎదురుపెట్టి ఇంకో ఇంటికి వెళ్ళి మళ్ళీ పెత్తనం చేసి వాళ్ళు అడగలేదు ఈ లోపల వంటాది పూర్తి చేసుకుని మధ్యాహ్నం పెత్తనాలు ఇంకో మూడు నాలుగు ఇళ్ళలో కూడా చేసి వచ్చింది ఎవరు అడగలేదు ఆ నెక్లెస్ ఎవడూ నోటీస్ చేయలేదు ఎవడు ఎప్పుడు కొన్నాడు ఏ విధంగా అడగలేదు పది ఇళ్ళు తిరిగింది ఆవిడ ఆ రోజు మొత్తం మీద ఎవరు నెక్లెస్ గురించి మాట్లాడలేదు ఆవిడ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఆవిడ ఏం చేసిందంటే ఇంటికి నిప్పు పెట్టేసుకుంది ఆ దుఃఖం ఇంటికి నిప్పు పెట్టేసుకుంటే మంటలు వంటలు వస్తే జనా వంటలు వస్తున్నాయి వంటలు వస్తున్నాయని అందరూ నీళ్లు పోసి ఆర్థిక ప్రయత్నం చేస్తాం ఆ మంటల్లో ఈ నెక్లెస్ దగ తగలాడితే అప్పుడు అడిగారు ఏవో ఏదో వెళ్ళో తెగ తగలాడుతుంది ఈ వాట పొద్దున్న అడుగుంటే ఈ వంటలు ఉండేవి కాదు మీకు దుఃఖం ఉండేది కదా అని చెప్పేసి అడిగారు సో ది ఐడియా ఈజ్ ఏదో ఒకటి ఇది వాళ్ళ సిల్లి you are looking for approval outside because you do not approve yourself why you do not approve yourself because you think you are not worth approving when you are when you think that you are not worth approving then why do you seek approval from outside it is a it is a catch 22 it is a there is no solution there anchetanam purnam సో దిస్ కైండ్ ఆఫ్ సాధన సాధ్య బేస్డ్ పూర్ణత్వం భ్రాంతి తప్ప దాంట్లో వాస్తవమైన పూర్ణత్వం లేదు మీ స్వరూపాన్ని మీరు చూచాలిలానైనా తెలుసుకుంటే ఇక పూర్ణత్వం యొక్క శోభను తిలకించగలుగుతారు సో బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని విస్తారంగా ఫలాన్ని శృతి చెప్తుంది ఆ మంత్రాన్ని మళ్ళీ మనం చూస్తాము తర్వాత పరామృతా పరిముచ్యం సర్వే ఇది చ అసకృద్ బ్రవీతి కదా ఫలాన్ని పదే పదే చెప్పింది శృతి అనేక సందర్భాల్లో చెప్పింది ఇంకో చోట అదే ఫలాన్ని ఏమని చెప్పిందంటే పరామృత మీరు ఆ సర్వోత్కృష్టమైన పరా అంటే సర్వోత్కృష్టమైన సర్వాతిశాయి అనర్థం ఇంగ్లీష్ లో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ కావాలంటే సుప్రీం అని అర్థం ఏదో మరి ట్రాన్స్లేషన్ కూడా తెలిసి ఉండాలి కదా భాష ఎందుకంటే పదాన్ని పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే ఏం ఏమిటి పరా అంటే ఏమిటి కొంతమంది అర్థం కలిగకుండా వాడేస్తూ ఉంటారు పరదేవత అంటారు ఎవడి మీన్ పరదేవత సో సుప్రీయం అని అర్థం సర్వోత్కృష్టమైన పర సో అమృత మరణము లేనిది అంటే వినాశము లేనిది మరణం అంటే చావనే కాదు వినాశము అర్థం అమృతము సో అటువంటి పర పర బ్రహ్మస్వరూపులు అమృత స్వరూపులు అయిపోతారు అయిపోతే ఏమవుతుంది ఆ సర్వే అందరూ ఎవళ్ళెవళ్ళైతే ఈ విద్యను పొందుతారో వాళ్ళందరినూ కూడా జ్ఞానము ఇచ్చే ఫలాన్ని దానికి క్యాస్ట్ క్రీడు ఇంక ఈ డిస్టింక్షన్స్ ఏముంటాయి సో దేర్ ఆర్ నో సచ్ డిస్టింక్షన్స్ సర్వే పరామృతా సో పరామృతా అయితే ఏమిటవుతుంది పరిముచ్యంతి ఈ సంసార ప్రవాహం నుంచి ఈ సాధన సాధ్యముల పరుగు నుండి జన్మ మరణముల ప్రవాహము నుండి వాళ్ళు విముక్తిని పొందుతారు అని ఈ విధంగా అదే జ్ఞానఫలము ఇంకొక భాషలో భాష మార్చి చెప్పబడింది విషయం సో ఈ విధంగా అసకృద్భ్రవీతి చాలాసార్లు చెప్పింది శృతి ఇక్కడ మాత్రం రెండు దృష్టాంతాలు ఇచ్చారు తర్వాత జ్ఞానమాత్రే యి సర్వాశ్రమిణ తిన్యాస నిష్టైవ బ్రహ్మ విద్య మోక్ష సాధనం న కర్మ సహిత ఇది ఇంకో ఒక కాంప్లికేషన్ ఇక్కడ ఇప్పుడు మీమాంసకులు ఉన్నారు ఈ మీమాంసకులు ఈ రోజున ఉన్నారా అంటే ఈ రోజున మీరు లోకల్లో మీరు తిరిగితే తెలుస్తుంది మీరు తిరిగారు లేదో లోకంలో స్వభావాన్ని మీరు గమనించరో లేదో అని ఒక ఆశంకతోటి నేను పదే పదే పదే ఏమో దృష్టాంతాలు చెప్తూ ఉంటాను నేను ఏదైనా దృష్టాంతం చెప్పానంటే దాని తాత్పర్యం ఏంటంటే ద కన్సర్ట్ దట్ యూ షుడ్ నో ఇట్ దట్ ఈస్ ది ఓన్లీ తాత్పర్యం ఐ ఫీల్ దట్ కన్సర్న్ అదే దే షుడ్ సీ దిస్ ఫ్యాక్ట్ అనే కన్సర్న్ నాలో ఉంటుంది ఒకప్పుడు అనిపిస్తుంది వై షుడ్ ఐ హ్యావ్ దిస్ కన్సర్న్ అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంతట్లోకి మళ్ళీ మరుపులు అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఆ కన్సర్మ్ వచ్చేసి నో నో దే షుడ్ సీ దిస్ ది వే ద శాస్త్రాస్ విషన్ ఇస్తే దట్ మస్ట్ బి సీన్ బై ది పీపుల్ దట్ ఈజ్ మై కన్సర్ప్ట్ అందుకోసమే నేను కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ ఇస్తా ఏదో పడో శతాబ్దం ఎగ్జాంపుల్సో లేకపోతే క్రీస్తు పూర్వం ఎగ్జాంపుల్స్ ఇస్తే ఏదో ఇంటెలెక్చువల్గా మీరు ఎప్రిషియేట్ చేయగలుగుతారు అకాడమిక్గా బట్ అది నిత్య జీవితానికి అప్లై అవ్వాలంటే టుడేస్ ఎగ్జాంపుల్స్ షుడ్ దట్ ఈ వాట్ ఈస్ టీచింగ్ టీచింగ్ అంటే వాక్యం లేదా ప్రతిపదార్థం డుమూములు ప్రచయాలు చేర్చి చెప్పడం కాదు కొంతమంది అలా చెప్తారు పుస్తకాలు కూడా రాసేస్తారు పూజ్య స్వామిజీ అన్నారు ఇక్స్ ట్రాన్స్లేషన్ అన్నారు ఎలాగంటే ఉదాహరణకి ఇంతకు ముందు వాక్యం ఉందనుకోండి పరప్రాప్తి సాధనమైనట్టు సర్వసాధన సాధ్య విషయ వైరాగ్యపూర్వకమైనటువంటి బ్రహ్మవిద్య మానవుని పరీక్ష లోకములను కర్మచితములైన లోకముల యొక్క పరీక్ష ద్వారా వాడు పరామృతుడు పరస్పరూ ఇది ఏమిటిది ఈ ట్రాన్స్లేషన్ హిందీ ట్రాన్స్లేషన్ దీనికి డూవూలు ట్రాన్స్లేషన్ అని అంటారు అంటే డూవూలు అంటే తెలుగు ప్రత్యయాలను పెట్టి ట్రాన్సులేట్లు బుక్స్ లో ఇది ముఖ్య ముఖ్యంగా ఇవి నా చేతిలో ఉన్న పుస్తకం ఇది కైలాసాశ్రం బుక్ దీంట్లో హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది this hindi translation is utterly irresponsible ana andar ku josham nen chusama hindi translation it is really irresponsible sanskrutam ochina vadike aa translation artham sanskrutam ochina vadike translation avasaram undi that is like that very irresponsible translation translation chestunaru unde edho pustakam tayar cheseesi mudrin chesemo kaduga that is what is called irresponsible translation chese ro unde విషయం వాడికి అర్థం అవ్వాలి చదివిన వాడికి అర్థం అవ్వాలి సో ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సో ది కన్సర్న్ ఉచే ఉచ్ ఐ హ్యావ్ ఇస్ దట్ అక్కడ మొదలుపెట్టి నేను అలా వెళ్ళాను ద కన్సర్న్ ఏమిటంటే సమాజంలో దృష్టి ఎలా ఉంటుందంటే ఐ నో ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కర్మా ఉపాసన ఉంటాయి దే గెట్స్ క్లక్ ఇన్ కర్మా అండ్ ఎప్పుడైతే ఆ గురువులో ఉంటాడు వాడు కర్మా గురువులో ఉంటాడు ఉపాసనా గురువులో ఉంటాడు కొంతమంది జ్యోతిషం గురువులో ఉంటారు గ్రహాలు ఆ గురువులో ఉంటారు ఇట్ హ్యాజ్ ఇట్స్ సోన్ ఇట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ అ సైన్స్ సైన్స్ ప్రాబబిలిటీ సైన్సెస్ రెండు రకాలు డెఫినెటివ్ సైన్సెస్ను ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ బేస్డ్ సైన్సెస్ను లైక్ ఎలక్షన్ రిజల్ట్స్ ని ప్రొడిక్ట్ చేస్తూ ఉంటాండి ఎన్డీటీవీ వాడు వాడు ప్రొడిక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదో అదో శాస్త్రం మనో పేరు సో యా సిఫాలజీనా యా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఎగ్జిట్ పోల్స్ అని ఇవన్నీ ఏవని చేసి ఆ స్టాటిస్టికల్ ఫార్ములాలు ఏవో ఉన్నాయి వాటిని అప్లై చేసి సమ్ రిజల్ట్స్ దగ్గి ఒకప్పుడు వర్కౌట్ అవుతుంది బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు జయలలిత ఇస్ బాంక్ వాళ్ళు బాగా తరువాగా చెప్పారు ఇట్లా వర్క్అౌట్ కొన్ని చోట్ల పోతూ ఉంటుంది సో ఇట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్ లో ఇట్ ఈస్ కాల్డ్ Probabilistic science. That kind of name is only. Definitive science and probability-based science. Yodishastra, probability science it is. It is not a definitive science. Amatabh Yodishastra is a tool. That is also there. As a shastra, no, allah daya japtar. Subhrahaspate dosha poin chenya, allah daya japtar. Anyway, the point is, uh, so, samajan lo, the person's mind falls in that groove. Karma upasana. A groove lo padte padan tadu, ఈ కర్మా ఉపాసనాయే సర్వము అంటాడు ఇటీర్ సింగ్ అంటే అంటే మరి మా జ్ఞానం ఉంది కదరా నువ్వు వేద వైదికుడువి కదా వేదం చదువుకున్నావు చదువుకున్నావు వేదంలో ఎన్ని పన్నాలు ఉన్నాయి యజుర్వేదంలో ఎన్ని పన్నాలు ఉన్నాయి పన్నం అంటే చాప్టర్ ఎనభై పన్నాలు ఉన్నాయి ఓకే ఎనభై పన్నాల్లో కర్మకాండలో ఎన్ని పన్నాలు ఉంది డెబ్బై మిగిలిన ఐదు ఏమిటి జ్ఞానము మరి జ్ఞానం అవసరం ఉంటావా కాదంటావా అనవసరం అని ఎలా అంటాడు వాడు వదిలించిన పన్నాలు వాడు అనవసరం అని ఎలా అంటాడు అవసరమే కాబట్టి మరి జ్ఞానం ఈజ్ ఇంపార్టెంట్ సో దెన్ వాట్ షుడ్ వీ డూ సో హి సేస్ ఆ జ్ఞానము ఈ కర్మకి సెకండరీగా ఉండాలి ఎందుకని అలా ఎందుకనాల్సి వచ్చింది జ్ఞానము కర్మకి సెకండరీగా ఉండడాల్సిన అవసరమే ఉన్నది వై యు సేస్ బికాజ్ ద పర్సన్ ఈజ్ కమిటెడ్ టు కర్మ వై హీ శుద్ధి కమిటెడ్ టు కర్మ దట్ ఈజ్ ది మైండ్ ఫాలోయింగ్ ఇన్ ఎ గ్రూవ్ సో వాడు ఏమంటాడంటే జ్ఞానం అవసరమే ఆత్మ జ్ఞానం అవసరమే కానీ కర్మతో పాటు ఆత్మజ్ఞానం అంటే కర్మ అంటే స్వర్గాదుల్ని సాధించేటువంటి పుణ్యము స్వర్గాదుల్ని సాధించే కర్మ అవచ్చు అయితే ఇహలోక ప్రయోజనాలు ఇల్లు వాయికిలి పెళ్ళిళ్ళు ఇవన్నీ నేను ఇందాక చెప్పాను చూడండి పొడుగాడి కథ సో ఈ సాధన సాధ్య ఈ ఈ సాధనాలు ఇది కర్మే స్వర్గం కూడా సాధ్యమే కాబట్టి అది కర్మే కాబట్టి ఈ కర్మ ఉండాలి అది జ్ఞానమా ఉండాలి అంటే ఇది ఏదో సవతి తల్లి ప్రేమనమాట పూర్తిగా వదిలిపెట్టేయడానికి లేదు ఎందుకంటే వేదంలో ఉంది కదా వేదంలో ఉంటే ఎలా వదిలిపెట్టేస్తాడు ఆ వైద్య కూడా అయిపోతాడు వేదంలో ఉంది వదిలిపెట్టేస్తాడు సో హీ డినాంట్ లైక్ ఇట్ సో నేను వేదసభకి వెళ్తూ ఉంటా వేదసభకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక మనసు చెప్పండి నేనే అందిస్తా నేను కొంత వేదం అది చదువుకున్నా ప్రేమగా చెప్తారు నేను ఉపనిషత్తులో ఒక అనువాకం చెప్పండి అని అందిస్తాను రైతు ఉపనిషత్తు అంటే వాళ్ళు అంటారో ఇప్పుడు ఉపనిషత్తు చెప్పడానికి బాగుండదండి ఏమిటి సాయంకాలం ఏమి ఎందుకంటే సాయంకాలం ఉపనిషత్తు చదవకూడదని ఏదో ఎవరో చెప్పారు వాళ్ళు బాబు వేదాంతంలో ఆసక్తే రామృతే కాలం నయే వేదాంత చింతయా బతుకున్నంత కాలం తెలివిగా ఉన్నంత కాలం ఒక రోజులో తెలివిగా ఉన్నంత కాలం ఒక జీవితంలో బతుకున్నంత కాలం ఆ ఆత్మస్వరూపాన్ని చింతన చేయమని శాస్త్రం చెప్తోందండి మీకు మళ్ళీ ఈ ముహూర్తం ఒకటి తక్కువైందా ఏమీ చెప్పండి పర్వాలేదంటే వాళ్ళు అప్పుడు చెప్తారు సో ఫర్ హిమ్ కర్మ ఈజ్ ఇంపార్టెంట్ జ్ఞానం ఈజ్ సెకండరీ టు కర్మ ఓకే తప్పే ఉందండి కర్మ కూడా వేదమే చెప్పింది జ్ఞానాన్ని వేదమే చెప్పింది హీ వాంట్స్ టు కీప్ బౌత్ సింథసిస్ ఇస్ సింథసిస్ వాడి అంటారు మీరు ఈ సింథసిస్ వాడి అంటే ఎలాంటి వాడి అంటే ఇది అంట్రూతే అది అంట్రూతే మరియు థర్డ్ అన్ట్రూత్ ఈ అంట్రూత్ను కూడా మనం సింథసైజ్ చేద్దాం యు సింథసైజ్ హ్యాఫ్ అన్ అన్ ట్రూత్ సమ్ ట్రూత్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇట్ విల్ నెవర్ హ్యామ్ కర్మ అన్నది అపర జ్ఞానం పరా అదేమో సెకండ్ క్లాస్ నాలెడ్జ్ దిస్ ఈజ్ సుప్రీం నాలెడ్జ్ ఏం హౌ యూ విల్ సింథసైజ్ యూ కెనాట్ సింథసైజ్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ సింథసైజ్ పోదు మీ సొమ్మేం పోయాయి వాడు కర్మ జ్ఞానం రెండు పెట్టుకుంటాడు వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్ అబ్జెక్షన్ ఏమీ లేదు దే ఆర్ నాట్ కంపాటిబుల్ దేర్ ఇస్ అ థింగ్ కాల్ కంపాటిబిలిటీ సిన్థోసిస్ మీరు ఎప్పుడు చేయాలి కంపాటిబిలిటీ ఉంటే సిన్థోసిస్ చేయాలి అంతేనండి కంపాటిబిలిటీ లేకపోతే మీరు ఏం సిన్థోసిస్ చేస్తారు ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటాయనుకోండి మీరు ఆరోకిల్ సాఫ్ట్వేర్ ఉన్నారనుకోండి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఈ ఆరోకిల్ సాఫ్ట్వేర్లో కొంత వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇంకేదో సమోదర్ కంపెనీ హ్యాజ్ గాట్ అనదర్ శాప్ పని ఉంది జర్మనీలో ఎస్సీఏపీ అను సాఫ్ట్వేర్ ఒకటి ఉంది అది బాగా అకౌంటింగ్లోను దాంట్లోనూ చాలా గెచ్చి సాఫ్ట్వేర్ జర్మన్ సాఫ్ట్వేర్ జర్మన్ సాఫ్ట్వేర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఎవరివేర్ ఇన్ అమెరికా ఆరకిల్ ఈజ్ ఇన్ అమెరికా అంటే అమెరికాలో ఈ ఫరమ్స్ అన్ని శాప్ సో ఈ శాప్ సాఫ్ట్వేర్ ని కూడా తీసుకొచ్చి ఆరకిల్ జోడించండి అంటే దేడు నాట్ మిక్స్డ్ అయ్యారు కంపాటిబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కర్మకి జ్ఞానానికి కంపాటిబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దే ఆర్ నాట్ కంపాటిబుల్ కాబట్టి జ్ఞానాన్ని కర్మకి అంగం చేయను కర్మని జ్ఞానానికి అంగం చేయను ఇట్ డజంట్ వర్క్ సో యూ డూ కర్మ ఇఫ్ యూ విష్ ఇఫ్ యూ వాంట్ జ్ఞానం దెన్ ఆ కర్మని పక్కన పెట్టారు ఎందుకంటే దెర్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీ డయామెట్రికల్లీ ఆపోజిట్ స్టాండ్స్ మైండ్ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది కర్మకి జ్ఞానానికి కర్మలో ఎలా ఉంటుందంటే ఫలానా కోరిక తీరాలి అందుకోసం ఈ కర్మ అని ఉంటుంది కర్మ సాధనం కదా సాధ్యం అవుతుంది సో కోరిక తీరడం కోసం కర్మ జ్ఞానంలో ఏం చెప్తాం కోరిక తప్పు నువ్వు అన్ని కోరికలను విడిచిపెట్టి జ్ఞానానికి రా అని కనుక ఈ కోరిక ఉంటే ఈ కర్మ చేయి ఈ కోరిక ఉంటే ఈ కర్మ చేయి అని అక్కడే చెప్తారు ఈ రెండింటికి కంపాటిబుల్ ఎక్కడికి దొరుకుతుందండి దే ఆర్ నాట్ కంపాటిబుల్ ఎయిదర్ యూఆర్ ఇన్ ఇట్ ఆర్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ యు ఆర్ ఇన్ ది డిచ్ ఆర్ యు ఆర్ ఆన్ ది బ్యాంక్ నోనో ఐఆమ్ ఆన్ బోత్ అంటే ఓ కాలు డిచ్ లోనో ఓ కాలు బ్యాంక్ మీద ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇట్ నాట్ కంపాటిబుల్ కాబట్టి ఏవో కోరికలు మనస్సులో పెట్టుకుని ఆ కోరికలను తీర్చుకుంటూ కర్మలను చేసుకుంటూ అప్పుడప్పుడు ఒకసారి ఏదో ఏదో సం సంతృప్తి కోసం సం సిటిస్ఫాక్షన్ కోసం శివోహం శివోహం అంటూ ఉంటానంటే ఆ జ్ఞానం అనే ఆ కంపాటిబిలిటీ లేదు అని చెప్తున్నారు ఎందుకు ఇలా చెప్పాలి ఇంత కఠినంగా ఎందుకు చెప్పాలంటే వీడు మనస్సు ఆ కర్మ నుండి ఆ కర్మ అనే గురువు నుంచి బయటపడాలి కర్మ చేయడం తప్పు కర్మ అనే గురువు నుంచి బయటపడాలి కర్మ చేయడంలో తప్పేం లేదు సత్యనావ్రతం చేసుకుంటే తప్పేం లేదు కానీ మా కుర్రాడు ఎంసెట్ పరీక్ష రాశాడు ఇప్పుడు ఈ సత్యనాన వ్రతం చేస్తూ ఉంటాను నేను వాడు అక్కడ పరీక్షలు వస్తూ ఉంటే ఇక్కడ వ్రతం చేస్తూ ఉంటాను వాడికి ర్యాంక్ వస్తుంది అని మీరు కర్మ చేస్తాను ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ డూ దాట్ ఒక తల్లి నా దగ్గరికి వచ్చారు రేపు మా బంధువుకేమో ఆపరేషన్ ఉంది మీరు ఏదైనా కర్మని మా నాకు సూచిస్తారా రేపు నేను ఆపరేషన్ అక్కడ అవుతుంటే నేను ఇక్కడ కర్మ చేస్తాను నేను అన్నాను వద్దమ్మాగా ఆపరేషన్కి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ డాక్టర్ అది మంచి ప్లేస్లో చేయించండి తర్వాత మీరు ఆపరేషన్కి ముందు వెనక ఆ టైంలో కూడా దేవునూర్తి ప్రార్థన చేయండి కర్మనేమి మీరు పెట్టుకోకండి అని చెప్పాను ఎందుకంటే ఆపరేషన్ ఇప్పుడు కర్మ చేస్తే ఈ పుణ్యం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కానీ ఇలా కర్మ చేసేస్తుంటే అలా వాడిగా అలాగా ఆపరేషన్ అలా అయిపోయి అలాగంటే కనెక్షన్ పెట్టకూడదు కొంత ఈశ్వరుని శరణాగతి చేసి వదిలేసేయాలి కాబట్టి యూ షుడ్ నాట్ కనెక్ట్ లైక్ దాట్ సో ఐ డోంట్ నో వెదర్ ఐ కుట్ పుట్ ఇట్ కరెక్ట్లీ ఆర్ ఇన్ ఏ కన్విన్సింగ్ వే ఆర్ నాట్ సో ఏమవుతుందంటే శ్రద్ధకి భంగం ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్లో కొంచెం ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి శరీరాన్ని బట్టి శరీరారోగ్యాన్ని బట్టి ప్రో అండ్ కాన్స్ ఉంటాయి లాటరీ టికెట్ మీరు పూర్తి చేసుకుని లాటరీ టికెట్ కొని వచ్చి మళ్ళీ పూర్తి చేశాను కాబట్టి లాటరీ వస్తుందంటే ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్ అది రాలేదనుకోండి అప్పుడేమవుతుంది మీకు మీ మనస్సులో ఏమనిపిస్తుంది అయ్యో దేవుణ్ణి ప్రార్థించాం అక్కడికి దేవుడు కూడా వీడు కూడా అలాగే ఉన్నాడు సమాజంలో ఎవరిని నమ్మడానికి లేదో అక్కడికి దేవుణ్ణి కూడా నమ్మడానికి అంచేతనే కొంతమంది ఉంటారండి ఈ మధ్యన దేవుడికి కూడా పవర్ తక్కువైపోయిందండి నేను ఏమిటి దేవుడికి పవర్ తక్కువైపోయింది ఏమిటి దేవుడికి పవర్ తక్కువైపోవడం ఏమిటంటే ఈయన పూజ చేసి పనిచేశాడు ఈయనకు రావాల్సిన ఫలం రాలేదు అనుకున్న ఫలం రాలేదు అందు గురించి దేవుడికి పవర్ తక్కువైపోయింది సో చూడండి ఎన్ని ఫాల్స్ కన్క్లూషన్స్ తిరుపతి దేవుడు మోర్ పవర్ఫుల్ దాన్ లోకల్ దేవుడు వై మోర్ పవర్ఫుల్ హౌ ఇఫ్ యూ వర్షిప్ట్ దే your desires will be fulfilled. Chodhani? Yanta false track lo mir analysis jese shumara. So, kavati karma ante a mind Allah sahtai purna. A guru purna. Jnanamo ante the foundation of karma is shaken. Karma sh yavad jayali bhokta jayali. Bhokta bhokturupva unte enjoyership unte or do it out of it. శాస్త్రం ఏమని చెబుతుంది ఆత్మా ఇస్ నేదర్ భోక్త నార్ కర్త ఈ జ్ఞానాన్ని అభోక్తృ అకర్తృ ఆత్మ జ్ఞానాన్ని కర్త భోక్త కర్మలో ఎలాగ దీన్ని కంపేర్ కంపేరిటబుల్ దే ఆర్ నాట్ కంపేటబుల్ కాబట్టి కర్మని జ్ఞానానికి అంగంగా చేసే ప్రయత్నం నువ్వు చేయొద్దు జ్ఞానాన్ని కర్మకి చేయొద్దు సో ఆ కీప్ దమ్ ఇన్ దేర్ రెగ్యులర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ అని చెప్తారు ఎనీవే సో జ్ఞానమాత్రే యజ్పి సర్వాశ్రమిణాం అధికార జ్ఞానమునకు అన్ని ఆశ్రమాల వాళ్ళు అధికారులే కర్మ ప్రసంగం కనుక ఆశ్రమం మాట చెప్తున్నారని కర్మ అంటే బ్రహ్మచర్యంలో కర్మ ఉంటుంది గృహస్థ నుంచి కర్మ ఉంటుంది వనప్రస్థంలో కర్మ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ పర్సెంట్కి వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ లెవెల్కి వచ్చేస్తుంది వనప్రస్థం అంటే ఉపరతి కామ్యకర్మలు నిత్య కర్మలని వాళ్ళ క్రమంగా తగ్గించుకుంటూ వచ్చేస్తారు సన్యాసంలో నో కర్మ జీరో కర్మ అది వ్యవస్థ జ్ఞానం అన్నది దానికి వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడనేది అనవసరం సర్వాశ్రమినాం అధికార బ్రహ్మచారికి జ్ఞానం ఉన్నది అధికారం ఉన్నది గృహస్థుకు ఉంది వరప్రస్థమకు ఉంది ఎందుకంటే జ్ఞానము బుద్ధికి సంబంధించిన విషయం కర్మ కర్మేంద్రియాలకి సంబంధించింది అంటే ఫిజికల్ బాడీకి సంబంధించింది కర్మ జ్ఞానము బుద్ధికి సంబంధించింది అంచేతనే కర్మకి లింగ భేదం ఉంటుంది పురుషుడు స్త్రీ అనే భేదం ఉంటుంది సో ఇప్పుడు కన్యాదానం చేయాలనుకున్న దంపతులు భార్య చెంబుతో నీళ్లు పోస్తుంది భర్త కాళ్ళు కూడా ఉంటుంది ఇప్పుడు ఎంత మోడర్న్ ఉమెన్స్ లిబరేషన్ ఇదిదేని భార్య భర్తే పోయాలి భార్య కడగాలి అంటే యూ మే డూ దాట్ బట్ శాస్త్రం అలా చెప్పలేదు కాబట్టి కర్మ కనుక విధి ప్రకారం చేయాల్సి ఉంటుంది దానికి ఒక విధి ఉంటుంది కాబట్టి భార్య నిండిపోయడం కొత్త బాధాలు పడేయడం ఎవరు లేదు ఎవరు లేదా పెళ్ళికొడుతుంది అలాగే ఏదో ఉంటుందన్నమాట కాబట్టి సో కర్మయందు ఆ లింగ భేదం ఉంటుంది జ్ఞానం నందు లింగ భేదం ఉంటుంది జెండర్ భేదం జ్ఞానానికి జ్ఞానంలో బోత్ జెండర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జ్ఞాన బికాజ్ కర్మలో వెరీ వెరీ పత్ని సంయ్యాధాను యజతి అని పత్ని సంయ్యాదలోనే హోమాలు ఉన్నాయి ఆ హోమాలని పత్తిని చేయాలి పతి చేయడానికి వీర్లేదు లింగ భేదము ఇది యాక్సెప్ట్ ఉంటాయి కాబట్టి జ్ఞానంలో సర్వాశ్రమినాం అధికార స్త్రీ పురుషులకు కూడా బుద్ధికి సంబంధించి అధికారమే బట్ జనరల్ అధికారము ప్రత్యేక అధికారము అని ఉంటుంది జనరల్గా సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ బికమ్ You have the adhikara to become president of India. You have the adhikara. In the content, you are an Indian citizen. Indian citizen, that is the first adhikara. So, when president of India, you go to adhikara on the other side. Kani, that is general adhikara. Karawath, I have specific adhikara on the other side. I have a sponsor, I have a sponsor, I have a adhikara. I have a nomination, I accept it. అప్పుడే ఆ ఓటర్స్ బ్యాలెట్ పేపర్ మీద మీ పేరు ఉంటుంది అయితే ఉండదు పేరు పదివేల రూపాయలు డిపాజిట్ ఖతాలు ఇవన్నీ స్పెసిఫిక్ అధికారాలు జనరల్ అధికారం సో జనరల్ అధికారం అందరికీ ఉన్నది సర్వాశ్రమి నామధికారథాపి అయినప్పటికీ స్పెసిఫిక్ అధికారం ఒకటి ఉన్నది అదేమిటంటే సన్యాస నిష్టైవ బ్రహ్మ బ్రహ్మ విద్యా మోక్ష సాధన ఇది ముండకం అని చెప్పి నేను ముందే మనం చేశాను ఇక్కడ ముండనమా వ్యవహారం అని ఇక్కడ దీనికి స్పెసిఫిక్ అధికారం ఏమిటి జనరల్ యుర్ అధికారి బట్ స్పెసిఫిక్ అధికారం ఏమిటంటే సన్యాస నిష్ట బ్రహ్మనిద్య మోక్ష సాధన బ్రహ్మజ్ఞానాన్ని పొంది మీరు జీవన్ముక్తులు అవ్వాలి అంటే మీకు సన్యాస నిష్ట కావాలి సన్యాస నిష్ట కావాలంటున్నారు అన్ని ఆశ్రమాల వాళ్ళకే అధికారం ఉందన్నారు అంటే అర్థం ఏమిటి మీ ఒక ఆశ్రమాన్ని విడిచి మరో ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు సపోజ్ గృహ సన్యాస ఆశ్రమం వాళ్ళకే దీని అధికారము అని అన్నారనుకోండి అప్పుడు సర్వాశ్రమి నామధికార హాని అన్ని ఆశ్రమాల వాళ్ళకే అధికారం ఉన్నది కాబట్టి మీరు సన్యాస ఆశ్రమ స్వీకారం మీరు చేయనక్కర్లేదు అనవసరం కూడా ఎందుకు ఉన్న సన్యాసులకే వ్యవస్థలు ఇబ్బందులుగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు లాభక్షకే నేను నెల ఏదో తట్టాలు పడుతూ ఉంటాను ఈ క్యారీ ఈ డబ్బా వెళ్ళది సోమవారం వచ్చే అందులో మంగళవారం వద్దలే వాళ్ళు ఈ నేను చేసి మనం ఒక్కటే నా బుద్ధి ఉపయోగించి ఇది రెండే సందర్భాలు ఒకటి పుస్తకం చూసి పాఠం చెప్పేప్పుడు బుద్ధికి మనీ రెండోది ఈ పూట భోజనవాళ్ళు పెడుతున్నారు ఈ పూట టిఫిన్ వాళ్ళు ఇస్తున్నారు టిఫిన్లు మానేస్తాయి తరఫున కూడా ఉండేది ఇప్పుడు భోజనాలకి పెరుగుతాం ఈ పూట భోజనమైన వాళ్ళు పలహారే ఈ కౌంటు ఇది సోమవారం మంగళవారం ఈ పనులు ఈ రెండే ఈ రెండు పనులు అయిపోతే ఈ పాఠం ఆ భిక్ష భిక్ష కౌంటు అయిపోతే బుద్ధి డల్గా ఉంటుంది ఇంక పని చేయదు అలా ఉంటుంది సో సో ఈ ఒక సన్యాసికే లోకల్లో పరిస్థితి అలా ఉన్నప్పుడు ఊరికే ఇంకో అరవై రెండు నా చుట్టూ నేను ఏం చేస్తాను నాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఏవో నాకు సన్యాసం కావాలని నా చుట్టూ తిరిగి ఎప్పుడో నలుగురో ముగ్గురో ఉంటారు నేను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురుని సన్యాసం చేశాను ఇంకా చాలా ఈ సన్యాసం కూడా ఆవిస్తాను ఓ ఇద్దరు ముగ్గురు సన్యాసం ఉంది నేనే చేశాను స్వామీజీ దగ్గర నా రికమెండేషన్ వల్లే సన్యాసం అయ్యారు నా రికమెండేషన్ అంటే వాల్యూ ఇచ్చి సన్యాసం ఇస్తారు ఉండండి పెర్సనల్ థింగ్ నేను కాకినాడ వెళ్ళనుకోండి స్వామీజీ నాకు సన్యాసం ఏర్పాటు చేయమని చెప్పేసి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు నేనంటారు మీ దగ్గర వ్యవస్థ ఉంది ఇంకా మీరే చేయాలి ఆ వ్యవస్థ కూడా ఎవరైనా ఉండండి అలా ఉండండి అలాగే ఇప్పుడు కూడా కొన్ని డిమాండ్స్ ఉంటాయి సన్యాస డిమాండ్స్ విజ్ నో హర్వీ ఫర్ సన్యాస బట్ సన్యాస ఆశ్రమం ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఇట్ ఈజ్ నేదర్ ఎసెన్షియల్ నేదర్ సఫిషియెంట్ నాట్ నెసెసరీ యు నో దట్ ద లాంగ్వేజ్ యూ నో నేదర్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఇట్ ఈజ్ సన్యాస ఆశ్రమ ఈజ్ నేదర్ ఏ సఫిషియెంట్ కండిషన్ నాట్ ఏ నెససరీ కండిషన్ బట్ సన్యాస నిష్ట ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ సన్యాస నిష్ట సర్వాశ్రమి నాం అధికార అన్యాశ్రమాల వాళ్ళకే అధికారం ఉంది బట్ సన్యాస నిష్ట కనుక లేకపోతే మీకు అధికారం ఉండేది సన్యాస నిష్ట అంటే ద స్పిరిట్ ఆఫ్ సన్యాస అంటే అర్థమంటే తెలుసిన మీరు కామ్య కర్మల్ని పక్కన పెట్టాలి ఒక్కరికి పెట్టుకుంటూ ఉండడం దానికో కర్మ చేస్తూ ఉండండి దట్ ఈజ్ అది ఆత్మజ్ఞానానికి దానికి చొక్కెదురు చొక్కెదురంటారు దాన్ని అంటే కంపాటిబుల్ కాదని కామ్యకర్మలు పెట్టుకోకూడదు తర్వాత డిజైర్స్ పెట్టుకోకూడదు తర్వాత ఇన్సెక్యూరిటీ ఉండకూడదు ఆత్మజ్ఞానంలో ఏ రకమైన యాటిట్యూడ్ని మీరు డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ యాటిట్యూడ్కి ఆపోజిట్గా పనిచేసి వాటిని వెంటనే కూడా should should not come. You should not come, keep యు షుడ్ నాట్ కమ్ యు షుడ్ నాట్ కీప్ నియర్ యు దట్ ఈస్ ది స్పిరిట్ దట్ ఈస్ ది సన్యాస నిష్ట సపోజ్ నేను చేస్తా ఏంటాపం ఆత్మకు మృత్యు ఉన్నదా లేదు అజో శ్రీకృష్ణుడు అసలు మొట్టమొదట్లోనే చెప్తాడు బిగినింగే ఆదిలోనే ఏమని నహన్యతే హన్యమానే శరీరే శరీరం నశించినా అజోనిత్య ఇంకా ఇంకా ఈ పదాలను మించిన పదాలు ఇంకా ఆత్మకు ఏమేస్తారు ఆత్మ యొక్క మహిమని చెప్పడానికి ఇంతకంటే గొప్ప పదాలను మీరు తీసుకురాలేదు అజోనిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరం ఆత్మకి మృత్యువు లేదు ఇప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని మీరు స్వంతం చేసుకోవాలి ఆ జ్ఞానం కోసం ప్రయత్నిస్తూ అది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే ఆత్మకు పుట్టుక లేదు అని స్పష్టంగా తెలుసుకోనగలుగుతారు సో ఆన్ వన్ సైడ్ యూ వాంట్ టు నో ఆత్మా ఆన్ ది అదర్ సైడ్ యు ఆర్ ఎఫరైడ్ ఆఫ్ డెత్ అండ్ దేర్ ఫార్ ఆన్ దట్ బేసిస్ యు డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఈ రెండింటికి కంపాటిబిలిటీ ఉందా లేదు నేను మరణిస్తానేమో అని భయపడి అందుకోసం మరణాన్ని వాయిదా వేసేందుకు ఎవరో ఏదో పూజ పురస్కారం ఏదో చెప్తే అది చేస్తూ ఉంటాం ఎందుకంటే ఈ పూజ ఎందుకు చేస్తున్నారంటే ఆయుర్దాయం జరగడం కోసం చేస్తున్నాను ఓకే ఆయుర్దాయం పెరగడానికి పూజ చేసిన తర్వాత ఏం చేస్తారు భగవద్గీత మీద ప్రవచనం చెప్తాను ఎలాగా ఈ రెండింటికి ఆపోజిట్గా లేదు ఫర్గట్ అబౌట్ భగవద్గీత డ్యూ ద పూజ అండ్ యూ ప్రొలాంగ్ యువర్ లైఫ్ ఆర్ ఇఫ్ ఆర్ కీన్ అండ్ గీత దెన్ ఫర్గట్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఏది జీవితాన్ని ఆయుర్దాయాన్ని పొరిగించడానికనో అలాగంటే యాక్టివిటీ సో మీరు ekakalanno rendu viruddha vichalalo paininchadu so me attitude towards life and death should be compatible with the knowledge of atman ante artham ante krishna i was not born and i am not going to die can you say this if you say this if you can say this with uh, understanding and conviction దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆత్మజ్ఞాన దట్ ఈస్ సన్యాస నిష్ఠ ఎల్ల ప్లేసుకొని నేను ఎప్పుడు చచ్చిపోతాను అని భయపడి సాగు ఆయుర్దాయం ఎక్కువ కోసం అని పూజలు చూసుకుంటూ జపాలు చూసుకుంటూ నేనేమో ఎక్కువ కాలం బతకాలి ఎవరు బతకాలి ఎక్కువ కాలం నేను నేనంటే ఏమిటి ఇగో ఇది ఇంకా అది జ్ఞానం అది ఆత్మజ్ఞానం అలా అది ఆత్మ అజ్ఞానం అహన్యతే హన్యమానే శరీరం సో ఈ విధంగా మీరు ఏ జ్ఞానాన్ని సంపాదించదలుచుకున్నారో ఆ జ్ఞానానికి అనురూపమైన వాల్యూ సిస్టమ్ ఉండాలి ది వాల్యూస్ ఇన్ లైఫ్ ది డిస్పోజిషన్ ఆఫ్ ది మైండ్ షుడ్ బి కంపాటిబుల్ అండ్ కన్యూసివ్ టు దిస్ నాలెడ్జ్ అది లేకపోతే ఏముంది మీరు పాఠం చదువుతూ ఉండొచ్చు వినొచ్చు ఉపన్యాసం వినొచ్చు చెప్పచ్చు కూడా ఏముంది కలవు వేదాంతిన స్థితి లేదా సో మీరు ఉపన్యాసం కూడా చెప్పొచ్చు సో బట్ యు ఆర్ నాట్ అన్ అధికారి ఫర్ బ్రహ్మ విద్య పోనీ అధికారి కాకపోతే పోలండి మేము పుస్తకం చూస్తే తప్ప పుస్తకం కొనుక్కోకూడదా పుస్తకం కొనుక్కున్న పుస్తకం చదవకూడదా లేకపోతే మీ క్లాసులో కూర్చోకూడదా ఇవన్నీ చేయచ్చు పుస్తకం ఉండక పుస్తకం కొనుక్కోవచ్చు రైల్వే ప్లాట్ఫామ్ మీద అవైలబుల్ గీతా పుస్తవాళ్ళ పుస్తకం పుస్తకం చదవచ్చు ట్రాన్స్లేషన్ ఉంది క్లాస్లో కూడా కూర్చోవచ్చు నేనేమీ కాదని అన్నా కానీ మీరు ఈ క్లాసులో ఈ ఆత్మజ్ఞానాన్ని ఏదైతే సంపాదించే ప్రయత్నం చేశారో దాన్ని మర్నాడు మీ యాటిట్యూడ్ తోటి న్యూట్రలైజ్ చేసి పారేస్తే సో దేర్ విల్ నో ప్రోగ్రెస్ వర్క్ కాబట్టి సన్యాస నిష్ట ఏవా ద స్పిరిట్ ఆఫ్ సన్యాస యూనో వాట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ సన్యాస ఈశ్వర శరణాగతి ఈశ్వరుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై ఈశ్వర అండ్ దిస్ లైఫ్ ఆల్సో విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై ఈశ్వర అండ్ దట్ ఇన్క్లూడ్స్ నాకు నేనెంతకాలం జీవించాలి నేనంటే ఈ దేహమే కా ఈ దేహం ఎంత కాలము జీవించాలి అన్నది వై షుడ్ ఐ ఇంటర్ఫియర్ ఇన్ దట్ థింగ్ ద నేచర్స్ లాస్ దే విల్ డిసైడ్ నేచర్స్ లాస్ అంటే ఈశ్వరుడికే మరో పేరు అవ పేరే ముసలమ్మని సో నేచర్స్ లాస్ అంటే ఈశ్వర అని అర్థం సో ఈశ్వరుడు నిర్ణయిస్తాడు నేను ఎంతకాలం బతకాలో అంటే ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో కూర్చొని వీళ్ళు ఇంకో నాలుగు వేలు అకౌంట్ వేస్తాడని కాదు నేచర్స్ లాస్ ఉంటాయి ఈ గుండె ఇంతకాలం ఇలా కొట్టుకోవాలి ఈ లేబర్ ఇలా పనిచేయాలి నేచర్స్ లాస్ ఉంటాయి ఆ లాస్ ప్రకారంగా దిస్ విల్ లివ్ అండ్ ఇట్ విల్ డై why should i be concerned about it it is not my concern so you should be able to say that, that is what is called a sanyasa mishtha the spirit of renunciation renunciation and to inclo no to ginnelo to palalo vidro parascod adiga renunciation you keep everything you need not lose anything keep everything what live with a spirit of sanyasa స్పిరిట్ ఆఫ్ సన్యాస లేకుండా సన్యాస వస్త్రాలు వేసుకోవడం అనవసరం స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉన్నప్పుడు సన్యాస వస్త్రాలు వేసుకోవడం అనవసరం మన సంస్కృతంలో వ్యాకరణంలో వాక్యం ఉంటుంది కౌముదీ అది కంఠస్థ వృథా భాష్య పరిశ్రమ కౌముదీ ఎద్యకంఠస్థ వృథా భాష్య పరిశ్రమ కౌమిది కౌదంటే సిద్ధార్థ కౌది అది మీకు నోటికి వస్తే మీరు మహాభాష్యం అంటే వ్యాకరణ మహాభాష్యం పతంజలి అది మీరు చదవకపోయినా పర్వాలేదు కౌమిది మీకు నోటికి రాకపోతే మీరు వ్యాకరణ మహాభాష్యం చదివినా చదవకపోయినా ఒకటే కౌమిది నోటికి వస్తే చదివినా చదవకపోయినా ఒకటే అదే అర్థం అంటే అర్థం ఏంటి కౌమిది నోటికి రాలేదనుకోండి మీకు ఆ భాష్యం ఎలాగో అర్థం కాదు కౌమిది నోటికి వచ్చిందనుకోండి ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పారు కొత్తగా ఏమీ లేదు అని అంత ఇంపార్టెంట్ కౌమిది ఆ విధంగా ద స్పిరిట్ ఆఫ్ సన్యాస సన్యాస నిష్ట అంటే ఆశ్రమ సన్యాస నిష్ట ప్రైమరీ కండిషన్ ఫర్ బ్రహ్మ వైరాగ్యం ఉండాలండి వైరాగ్యం లేకపోతే బ్రహ్మ విద్య ఏమిటి అధ్యతనే వైరాగ్యం లేని బ్రహ్మ విద్య ఎలా ఉంటుందంటే సూపర్ఫిషియల్గా ఉంటుంది సత్యం జ్ఞానం బ్రహ్మ బ్రహ్మ అంటే ఓ సత్య స్వరూప ఆనంద హై చిత్త హై సత్య హై ఇవే So what? Suppose Brahma is sitting somewhere. It happens to be satcham and chit and the ananda and all that. What do I get out of it? Why should I bother to go to this Brahma alone to me? Because it is a sanyasa, nishthavasar, no karma, sahita. So sanyasa, you see, you are holding on a 10, 10 kg stone patukun. The 10 kg stone baru, what? cheta patukun most of it. బరువు నేను మోయలేకపోతున్నాను అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు చేతులు ఎప్పులు పుడుతున్నాయి మహా దుఃఖం కలుగుతోంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు ఎందుకురా మోస్తా వదిలిపెట్టేరా అంటే అబ్బో వదిలిపెట్టేస్తే అలాగే మరి ఏమవుతుందో వదిలిపెట్టేస్తే మరి ఏమవుతుందో అంటాడు హౌట్ ఈస్ నీకు బరువు అన్నప్పుడు ఈ డ్రాప్ ఇట్ అయితే సో మృత్యువు గురించి తలుచుకుంటే భయం వేస్తుందా వేస్తుంది ఈ డ్రాప్ ఇట్ హ ఈశ్వర శరణాగతి ఎట్ ఫోర్ సో ఈ సాంసారికములైనటువంటి ఆకర్షణలు ఆసక్తుల్ని ఎలా మూసుకుంటో ఆ బరువుతో బాధపడుతో దాన్ని విదిలిపెట్టడం ఇష్టం లేక ఈ దీనికి తోడు జ్ఞానం కూడా నాకు వచ్చేస్తే దాని ఫలం కూడా నేను పొందేస్తాను అనే యాటిట్యూడ్ ఇట్ డజంట్ వర్క్ నా కర్మ సహిత కాబట్టి మీరు సన్యా ద స్పిరిట్ ఆఫ్ సన్యాస ఎందుకంటే కర్మ అంటే యు ఆర్ ఏ కర్త వైయర్ ఏ కర్త బికాజ్ యూఆర్ ఏ భోక్త వై యర్ ఏ భోక్త బికాజ్ యూ హ్యావ్ ఏ సాధ్య అండ్ సో సాధన ఈజ్ నీడెడ్ మళ్ళీ మీరు సాధన సాధ్య ప్రవాహంలోనే ఉన్నట్లయింది సో హౌ యూ కెన్ మేక్ ఇట్ కంపాటబుల్ విత్ ఆత్మజ్ఞానం వేర్ యు ఆర్ సపోజ్ టు విధి పూర్ణ కనుక కర్మకి ఆత్మజ్ఞానానికి సముచ్చయము అంటే రెండింటికి కలిపి సింథసిస్ అని మూడిపెట్టడం అని ఇట్ డజంట్ వర్క్ సన్యాసనిష్టయే ఇక్కడ ప్రధానమైనటువంటి అధికారము కర్మకి ఇక్కడ అధికారంతో సంబంధమేం లేదు మీరు అధ్యయత ఏం చేయాలి కర్మల విషయంలో ఏం చేయాలి ఏవో నిత్యకర్మలు కామ్యకర్మల్ని పక్కన పెట్టి ఎప్పుడు బతుకుతాం ఎప్పుడు చచ్చిపోతాం ఈ కోరిక ఎలా తీరింది ఆ కోరిక ఎలా తీరింది అనే కోరికల్ని ఊరికే అధికంగా పెట్టుకోకుండా ఏవో మినిమమ్ గృహస్థ ధర్మంగా ఏవో కొన్ని కోరికలు తప్పో ఏదో ఇల్లు బాక్యులి పిల్ల పీచు ఏదో డబ్బు దశకం అని యు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ హ్యావ్ ఎ లిటిల్ డిస్పాషన్ టువర్డ్స్ ది సంసార ఆ యువర్ డ్యూటీ బీ లవింగ్ అండ్ బీ జనరస్ అండ్ లవింగ్ డోంట్ బి ఎ కర్త హోక్త బీ ఎ విట్నెస్ బీ నాన్ అటాచ్డ్ అండ్ కైండ్ అండ్ నైస్ డూ యువర్ డ్యూటీ అండ్ డెవలప్ ఆత్మట్ దట్ ఈస్ దట్ ఈజ్ హౌ వన్ హ్యాస్ టు గో కానీ ఈ కావ్యకర్మాలను అందించిన లిస్టు ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఒకరి తర్వాత మరొక ఊరికి తీర్చుకుంటూ ఇదేదో జ్ఞానం అంటున్నారు దీన్ని కూడా ఒక పట్టు పెట్టద్దాంలా అంటే ఇట్ ఓన్ వర్క్ లైక్ కర్మసహిత అది ముండనం ముండకం యొక్క స్పిరిట్ అది ఇంకేతనే శంకరులు బాగా హైలైట్ చేస్తారు వైరాగ్యాన్ని శంకరుల యొక్క స్పెషాలిటీ అదే ఇంజేత ఆయన అంటారు ఇది భైక్ష్యచర్యారంత సన్యాసయోగాది బ్రువం దర్శయతి సో ఈ కూడా ఈ కర్మ కంపాటిబిలిటీ లేకపోవుతా సన్యాస నిష్ట ఇస్ది ప్రైమరీ కండిషన్ అనే విషయాన్నంతరం కూడా శృతి ఈ ఉండత శృతి మనకు చెప్పబోతోంది ఎక్కడంటే భైక్ష్యచర్యాం చరంత అని ఒక మంత్రం ఉంది నీవు మరి ఏమండి మేమేమో కోరికలు లేకపోతే మరి బతకాలి కదా అంటే బతకడానికి కోరికలకి సంబంధం అండి భైక్ష్యచర్యాం చరంత చరభక్షణ చెర అంటే భక్షణం అని తిరగడం అని కాదు చర తిరగడం అనే అర్థం కూడా ఉంది సో చరభక్షణ నీవు భోజనం చేయాల్సి ఉంటుంది నో డౌట్ అబౌట్ అది కోరిక కాదు అది ఇట్స్ అ న్యాచురల్ అడ్జ్ దాన్ని డిజైర్స్లో వేయరు భోజనం భోజనంలో ఫలానా కూర ఉండాలి ఫలా రకంగా దట్ ఈస్ డిజైర్ భోజనం ఏంటంటే డెజర్ట్ ఒకటి ఉండాలి ఐస్ క్రీమ్ ఉండాలి దట్ ఈస్ డిజైర్